అస్సలం అయికు వరహమూల వరకూ అల్హదు వస్లాతు వస్లాం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం త్రాసును ప్రళయదినానా ఏ త్రాసు నెలకొల్పడం జరుగుతుందో న్యాయమైన త్రాసు ఆ త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటో అవి మనం తెలుసుకుంటున్నాము వాటిలో పదిహేడవ సత్కార్యం ఏ సత్కార్యాల గురించి అవి అల్లాహకు అతి ప్రియమైనవి అని ఎక్కువ ప్రీతిగలవి అని మరియు అతి ఉత్తమమైనవి అని అహబ్బుల్ అహమాల్ అఫ్దలుల్ అహమాల్ అన్న పదం ఉందో మరియు ఎలాంటి సత్కార్యాలు చేసేవారి గురించి అహబ్బుల్ ఇబాద్ దాసుల్లో అతి ప్రియులైన వారు అన్నటువంటి పదాలు వచ్చి ఉన్నాయో ఆ సత్కార్యాల గురించి తెలుసుకోబోతున్నాము ఎందుకంటే అల్లాకు ఏ సత్కార్యం ఎక్కువ ప్రీతి కలదిగా ఉంటుందో దాసుడు దానిని చేసినందువల్ల అల్లా ఆ దాసుని ప్రేమిస్తాడో తప్పకుండా ఆ సత్కార్యం మరియు ఆ సత్కార్యం చేసిన వ్యక్తి ద్రాసులో చాలా బరువుగా ఉంటారు అయితే రండి మహాశైలారా ఈనాటి శీర్షిక మీరు అనుకోండి మరియు దీని తర్వాత కార్యక్రమంలో కూడా దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఉండవచ్చు అదేమిటి అల్లాహకు ప్రీతికరమైన మరియు అతి ఉత్తమమైన సత్కార్యాలు అని ఏ ప్రస్తావన ఉందో వాటి విషయం ఇందులో మొదటి విషయం ప్రజలతో కలిసిమెలిసి వారిని బాధ పెట్టకుండా సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తూ వారిపై పడి ఉన్న ఆపదలను కష్టాలను తొలగించే ప్రయత్నం చెయ్యుట గౌరవనీయులైన ప్రేక్షకుల్లారా ఇకన ఇస్లాంను మనం చెడు దృష్టితో తప్పుడు ఆలోచనతో చూడవచ్చా ఏ ఇస్లాం ధర్మం ప్రజల హృదయాల్లో సంతోషాన్ని ప్రవేశించాలని వారికి శుభవార్తలు వినిపిస్తూ వారితో ఎంతో సులభతరంగా మెలగాలని ఆదేశిస్తుందో ఏ ఇస్లాం వారిపై వచ్చిపడి ఉన్న కష్టాలను ఆపదలను దూరం చేయాలని ఆదేశిస్తుందో అలాంటి ఇస్లాం వాస్తవానికి సర్వమానవులు అవలంబించవలసిన ధర్మం అది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం హజరత్ ముదిబిన జబల్ రజీ అల్లాహు తనను గారిని యమన్ వైపునకు క్రైస్తవుల వద్దకు పంపుతున్నారు అప్పుడు నీవు వారికి తొలిసారిగా అల్లాహ్ ఏకత్వం గురించి తెలుపు దానిని స్వీకరించారంటే నమాజ్ గురించి తెలుపు అది చేయడం ప్రారంభించారంటే ఆ తర్వాత జకాద్ గురించి తెలుపు ఇవన్నీ బోధనలు ప్రవక్త సల్లల్లాహాహు అలీ వసల్లం చేస్తూ అక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు బిరా వలా మాధవిన జబల్ మరియు అబుముసా షరీరథ ఎల్లాహను గారు కూడా వెంబడి ఉన్నారు మీరు ప్రజలకు శుభవార్తలు తెలియజేస్తూ సంతోషకరమైన విషయాలు తెలియబరుస్తూ స్వర్గం యొక్క శుభవార్తలు ఇస్తూ ప్రజల పట్ల मरी मृदुत्व तो मेल प्रयत्न चयी वो असहयुकने विधा मरी कष वारी कल विधा वारो प्रवर्तुद्धुद्धू रक्त सल अलापरचार मन सबजक्ट ये सत्कार मन धरवे वाट अल्लाह को अति प्रियम विषया వాటిలో ఈరోజు మనం మొదటి విషయం తెలుసుకుంటున్నాము ప్రజలలో సంతోషాన్ని ప్రవేశించి శుభవార్తలు తెలియజేసి వారిపై ఉన్న కష్టాలని దూరం చేయడం దీనికి సంబంధించిన ఈ హదీత్ ఎంత ముఖ్యమైనదో మరి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు స్వయంగా ప్రజలతో ఎలా వ్యవహరించేవారో మీకు తెలుస్తుంది చాలా శ్రద్ధగా ఈ హదీత్ను మీరు వినండి అహబ్లహి ప్రజలలో అల్లాకు అతి ప్రియులైన వారు ఎవరంటే ఎవరి ద్వారానైతే ప్రజలకు ఎక్కువగా లాభం ప్రయోజనం చేకూరుతుందోనాస్ ఎవరి ద్వారా ఎంత ఎక్కువగా ప్రజలకు లాభం చేకూరుతుందో అలాంటి వారే అల్లా వద్ద ఎక్కువగా ప్రియులు మరియు కార్యాల్లో అల్లాహకు అతి ప్రియమైన సత్కార్యం ఏమిటంటే నీవు ఒక ముస్లింను కలిసినప్పుడు సంతోషం అతని హృదయాల్లో ప్రవేశించే విధంగా కలిసే ప్రయత్నం చేయి కుర్బా లేదా అతనిపై వచ్చి పడి ఉన్న ఒక ఆపదను దూరం చెయ్యి అవు తి అన్హుదైన లేదా అతనిపై ఏదైనా అప్పు భారం ఉంటే అందులో నుండి కొంచెం లేదా పూర్తిగా చెల్లించి అతని భారాన్ని తగ్గించే ప్రయత్నం చెయ్యి ఔ తృఅన్హు జూ ఆతను ఆకలితో ఉంటే అతనికి అన్నం పెట్టి అతని ఆకలిని దూరం చెయ్యి ఇక ఆ తర్వాత స్వయంగా ప్రవక్త సలల్లాహు అలీ వసల్ ఏమంటున్నారో గమనించండి వలిఅన్ అంషియ మా అహి ఫిహాజతిన్ అహబ్బు ఇలయీఫీల్ మస్జిద్ యాని అల్ మస్జిద్న్ నబి మస్జిద్ల్ మదీనా షహరన్ నేను ఒక వ్యక్తి అవసరాన్ని తీర్చడానికి అతని వైపునకు అతని వెంట వెళ్ళడం ఒక నెల నా ఈ మస్జిద్ మస్జిదే మదీనా మస్జిదె నబవీలో ఏ తెఫ్లో ఉండడం కంటే ఎంతో ప్రియమైనది ఓలి అన్ అంషియా మా ఆఖీఫి హాజతిన్ అహబ్బు ఇలయ్యమిన్ అన్కీఫా ఫిహాదల్ మస్జిద్ షహరన్ నేను నా మజ్జిదిలో ఒక నెల ఎతికాఫ్ ఉండడం కంటే నేను నా యొక్క సోదరుని వెంట వెళ్ళి అతని వైపు నాకు వెళ్ళి అతని యొక్క ఒక అవసరాన్ని తీర్చడం నాకు ఎంతో ప్రియకరమైనది ఎంతో ఇష్టమైనది వమన్ కఫబహు సతరల్లాహు ఆవరతహు ఎవరైతే తన కోపాన్ని ఆపుకుంటారో అల్లా అతని లోపాలని కప్పిపుచ్చుతాడు వమన్ కదమ ఐదహు మల అల్లాహు కల్బహు రజ అని యోమల్ కియామా మరెవరైతే తన కోపాన్ని దిగమింగుతాడో కావాలనుకుంటే ఆ కోపం ప్రదర్శించి ప్రతికారం తీర్చుకోవడం ఏదైనా చెయ్యడం చేయగలుగుతాడు కానీ అల్లా సంతృష్టి కొరకు అలా చేయకుండా కోపాన్ని దిగమింగుతాడో అల్లా ప్రళేదినాన అతని యొక్క హృదయాన్ని ఆశలతో నింపేస్తాడు అక్దాం ఎవరైతే ఒక సోదరుని వెంట వెళ్ళి అతనిది ఏదైనా అవసరం ఉంటే అతని వెంట ఉండి దానిని తీరుస్తాడో ప్రళయ దినా అల్లాహుతాలా ఏ సందర్భాలలోనైతే అతని పాదాలు స్థిరంగా ఉండలేవో అక్కడ అతనిని స్థిరంగా అల్లాహుతాలా నిలుపుతాడు అల్లాహు ఇంకా దుర్గుణం దుష్ప్రవర్తన సర్వ సత్కార్యాలను అలాగే పాడు చేస్తుంది ఎలాగైతే వెనిగర్ తేనెను పాడు చేస్తుందో ఈ హదీఫ్ తబ్రాని కబీర్లోనిది షేహల్వాని రెహమహుల్లా సహేహుల్ జామేలో పేర్కొన్నారు హదీఫ్ నంబర్ నూట డెబ్బై ఆరు గమనించారా మీరు ఈ హదీతిలో ఎన్నో విషయాలు వచ్చాయి ఎన్నో లాభాలు మనకు తెలిసాయి కానీ అతి ముఖ్యమైన విషయం అల్లాహకు అతి ప్రియమైన కార్యాలు అల్లాహకు అతి ప్రియమైన దాసులు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారికి ఎంతో అతి ప్రియమైన కార్యం ఏమిటి ప్రజలకు లాభం చేకూర్చడం వారికి సంతోష వార్తలు వినిపించడం శుభవార్తలు వినిపించడం మరియు వారికి సహాయం చేసి అది అన్నం తినిపించడమైనా అప్పు తీర్చడమైనా కష్టాలు తొలగించడమైనా స్వయంగా మనకి విషయంలో వారి యొక్క ఏదైనా ప్రవర్తనలో కోపం వచ్చినా మన కోపాన్ని దిగమింగి వారి పట్ల మంచిగా ఉత్తమంగా ఆలోచించిన ఇవన్నీ విషయాలు కూడా అల్లాకు ఎంతో ప్రియమైనవి ఇలాంటి అల్లా యొక్క ప్రేమను పొందే సత్కార్యాలు అధిక సంఖ్యలో ఎక్కువ శాతం చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక మహాశైలారా త్రాసును బరువు చేసే సత్కార్యాలలో అతి ఉత్తమమైన అతి ప్రియమైన సత్కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము అందులో రెండవది ప్రజలను కష్టపెట్టకుండా ఎలాంటి బాధ కలిగించకుండా ఉండే ప్రయత్నం చేయడం హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు తాలా అనుహ ఉల్లేఖనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలీ వసలంని ప్రశ్నించాను ఏ సత్కార్యాలు అతి ఉత్తమమైనవి అని అయితే ప్రవక్త సల్ల అలై వసల్ తెలిపారు నమాజ్ దాని సమయంలో చేయడం నేను అడిగాను ఆ తర్వాత మళ్ళీ ఏది అని ప్రవక్త సల్లల్లాహు అల్లూసలం తెలిపారు బిర్రుల్ వాలిదీన్ తల్లిదండ్రుల పట్ల సద్వర్తనతో మెలగడం వారి పట్ల మేలు చేయడం ఆ తర్వాత ఏది అని మళ్ళీ నేను అడిగాను అప్పుడు ప్రవక్త సల్లూ అలూ వసలం తెలిపారు ప్రజలు నీ నోట ఎలాంటి బాధ కలగకుండా సురక్షితంగా ఉండడం ఎవరి నోట ప్రజలకు బాధ కలగదో అలాంటి ముస్లిం యొక్క ఈ ఆచరణ అతి ఉత్తమమైన ఆచరణల్లో లెక్కించబడుతుంది మరియు ఈ విధంగా మనం ఎంత ప్రజలకు అవస్థ కలగకుండా మాట్లాడుతామో అంతే ఎక్కువగా మన యొక్క బరువుగా ఉంటుంది అల్లాహోక ఈ హదీస్ తబ్రాని కబీర్లో ఉంది షేఖ్ హల్బానీ రహమహుల్లా సాహీ హుత్తర్ గీబ్లో పేర్కొన్నారు హదీఫ్ నంబర్ ఇరవై ఎనిమిది యాభై రెండు అయితే సహీ బుఖారి హదీస్ నంబర్ పదకొండు సహి ముస్లిం హదీస్ నంబర్ నలభై రెండులో ఉంది అబుముసాషరి రజియల్లాహుత్తం ఉల్లేఖనం ప్రకారం అయ్యుల్ ఇస్లామి అఫదల్ ఏ ఇస్లాం అతి ఉత్తమమైనది అని నేను అడిగినప్పుడు ప్రవక్త సల్లాహు అలీ వసల్లం తెలిపారు మన్ సలిమల్ ముస్లిము నమిల్లి సానిహి వయది ఎవరి నోట చేత సర్వ ముస్లిములందరూ కూడా సురక్షితంగా ఉంటారో అలాంటి వారి యొక్క ఇస్లాం అతి ఉత్తమమైనది అని ఈ విధంగా మహాశయులారా అతి ఉత్తమమైన కార్యం ఎంత గొప్పగా మనం ఆచరిస్తూ ఉంటామో అంతే ఎక్కువగా మన త్రాసు ప్రళయ దినాన బరువుగా ఉంటుంది అతి ఉత్తమ మరియు అతి ప్రియమైన విషయాల్లో మూడవ విషయం మనిషి తన హృదయాన్ని అన్యాయం అత్యాచారం కపటం ఈర్ష జిగస్సు ఇలాంటి చెడు గుణాల నుండి శుభ్రపరచాలి హజరత్ అబ్దుల్లాబిన్ అమర్ అది ఎల్లాహో తను గారి ఉల్లేఖనం ప్రకారం అతి ఉత్తమ పురుషుడు ఎవరు అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారుల్ కల్బ్ల్లి సదూకుల్లిఫు ఫమా మహ్ూముల్ కల్బ్యున్న అతి ఉత్తమ పురుషుడు ఎవరు అని అడిగినప్పుడు ప్రతి మహ్మూముల్ కల్బ్ మరియు సత్యమైన నాలుక కలవాడు అంటే ప్రతీ మాట సత్యంగానే పలికేవాడు ఈ సత్యమైన నాలుక సత్యం పలికేవాడు అంటే మాకు తెలుసు కానీ మహ్మూముల్ కల్బ్ అంటే ఎవరు ప్రవక్త అని సహాబాలు అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైవలం తెలిపారు హువత్త ముత్త భయభీతి కలవాడు అన్నకీ ఎంతో పరిశుద్ధుడు కేవలం బాహ్యంగానే కాదు ఆంతర్యంగా కూడా హువ తకీయున్నక లా ఇస్మఫీ పాపానికి దూరంగా ఉండేవాడు వలా బ ఎలాంటి దౌర్జన్యం చేయనివాడు వలా ఇల్ల వల హసత్ ఎలాంటి కపడం ఈర్ష్యాలు లేకుండా ఉండేవాడు ఎవరి హృదయాల్లో ఒకరి పట్ల ఈర్ష్యం ఉండదో కపటం ఉండదో ఎవరి హృదయాల్లో ఒకరి పట్ల దౌర్జన్యం చేయాలి అన్నటువంటి దుర్కాంక్ష ఉండదు ఎవరైతే పాపానికి దూరం ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వారే అతి ఉత్తమమైన పురుషులు అతి ఉత్తమమైన వారు హదీస్లో ఎవరు అతి ఉత్తమమైన వారు అతి ఉత్తమమైన పురుషులు అది ఏదైతే అడగడం జరిగిందో ఆ సందర్భంలో అక్కడ పురుషులు ఉన్నారు ఇలాంటి ప్రశ్న వచ్చింది కానీ ఇక్కడ భావంలో స్త్రీలు కూడా వచ్చేస్తారు అతి ఉత్తమమైన స్త్రీలు ఎవరు అంటే సత్యం పలికేవారు మరియు మహ్మూముల్ కల్బ్ మహ్మూముల్ కల్బ్ ఎవరు ఏ స్త్రీ ఎక్కువగా అల్లాతో భయపడుతుందో ఏ స్త్రీ ఎక్కువగా బాహ్యంగా ఆంతర్యంగా అన్ని రకాలుగా పరిశుద్ధంగా ఉంటుందో మరియు ఏ స్త్రీ తన హృదయాన్ని శుభ్రపరుస్తుందో అన్ని రకాల కపటం ఈర్ష్యా జిగుసు దౌర్జన్యం పాపాల నుండి అలాంటి వారు పుణ్యపురుషుల్లో పుణ్య స్త్రీల్లో లెక్కించబడతారు మరియు ఇలా ఉండడం అనేది ప్రళదినాన మన త్రాసును బరువుగా చేస్తుంది ఇబును మాజా మరియు సునభై హక్కి యొక్క హదీస్ ఇది షేఖ్ హల్మాని రెమహుల్లా సహహు తరగీబ్లో పేర్కొన్నారు హదీస్ నంబర్ రెండు మహాశివులారా అతి ప్రియమైన అతి ఉత్తమమైన సత్కార్యాలు ఏవైతే మన యొక్క త్రాసును బరువుగా చేస్తాయో వాటిలో నాలుగవది బంధుత్వం మనతో తెంచుకున్న వారితో పెంచుకునే ప్రయత్నం చేయడం ఎవరైతే మనకు ఇవ్వకుండా ఉంటున్నారో అలా మనకు ప్రసాదించి ఉంటే వారికి ఇస్తూ ఉండడం దీనికి సంబంధించిన ఈ హరీత్ వినండి హజరత్ ఉకుబా బిన్ ఆమిర్ రది అల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంతో నేను అడిగాను ప్రవక్త సత్కార్యాల్లో ఘనత గల కార్యం గురించి నాకు తెలుపండి అని అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు యా ఉకుబా ఓ ఉకుబాల్ మన్ కోత ఎవరు నీతో సంబంధం తెంచుకుంటున్నారో నీవు వారితో పెంచే ప్రయత్నం చేయి మహ్ హరమక్ ఎవరైతే నిన్ను మెహరూమ్ చేస్తున్నారో ఎవరైతే నీకు ఇవ్వడం లేదో వారికి కూడా నీవు ఇస్తూ ఉండు అరే అమ్మ వాలమక్ మరి ఎవరైతే నీపై దౌర్జన్యం చేశారో వారి పట్ల విముఖత చూపు పగ తీర్చుకోవాలి వారి వెనుక పడాలి ఇటువంటి ఆలోచనల్లో నీవు పడకు గమనించండి ఈ రోజుల్లో కనుక మనం ఈ హదీసుపై ఆచరిస్తే మన ఇరుగు పొరుగు వారితో మన బంధువులతో మన స్నేహితులతో మన జాబ్ మేట్స్ మన స్టూడెంట్స్ మన కోలీగ్స్ ఈ విధంగా మనతో ఉండేవారు ఎవరెవరైతే ఉన్నారో వారితో మన సంబంధాలు ఇంత మంచిగా ఉండి ప్రేమాభిమానాలు పెరుగుతూ ఉండేవి మహాశివులారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఈ హదీసులో తెలిపిన ఈ మూడు విషయాల పట్ల శ్రద్ధ వహించండి ప్రవక్త ఘనత గల సత్కార్యాల గురించి నాకు తెలపండి అని ఒకబా ప్రశ్నించారు అయితే ఘనత గల కార్యాలు మనం చెయ్యాలి అన్నటువంటి తపన వారికి ఎలా ఉండిందో ఈరోజు మనకు అలాగే ఉన్నదా ఎవరు ఉద్యోగాల్లో సంపాదనలో వ్యాపారాల్లో ఎంత ముందుకు ఎగిసిపోతున్నారో వారి గురించి మనకి ఎన్నో రకాల నేను అతనితో ఎన్నిసార్లు కలిసి వాడు ఎలా డెవలప్ అవుతున్నాడో కొంచెం నాకు ఏదైనా ట్రిక్స్ ఇవ్వమని చెప్తే ఒక్కసారి కలవటం లేదు అని ఈ విధంగా ఇంకా దేశాలు మనం పెంచుకుంటూ ఉంటాము కానీ ఒక పుణ్యాత్ముణ్ణి ధర్మ విషయంలో ముందుకు వెళ్తున్న వ్యక్తిని సత్కార్యాలు చేసే వ్యక్తిని చూసి అయ్యా నాకు కూడా నీలాంటి కొన్ని సత్కార్యాలు నేర్పు నేను చూశాను చాలాసేపటి వరకు నువ్వు ఏదో దువాలు చేసుకుంటూ ఉంటావు అవి కూడా నాకు నేర్పు ఈ విధంగా మనం అంటూ ఉంటామా ఇంకా అలాగే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఘనత గల గురించి తెలపండి అని అంటే ఏమన్నారు సమాధానం ఏమిచ్చారు సుల్మన్ కథ ఏ సంబంధాలు నీతో ఎవరెవరు తెంచుకుంటున్నారో వారితో నీవు సంబంధాలను పెంచుకునే ప్రయత్నం చెయ్యి వాడు మా పెళ్ళికి రాలేదు నేను వారి పెళ్ళికి పోను వాడు నాకు నా అవసరం ఉన్న సందర్భంలో సహాయం చేయలేదు నేను వానికి చేయను మన సమాధానాలు ఇలా ఉంటాయి కానీ ప్రవక్త ఏం నేర్పారు ఎదుటి వాడు నీతో సంబంధం తెంచుకున్నా నీవు అతనితో సంబంధం పెంచుకో అరామ ఎవరు అతని వద్ద ఉన్నప్పటికీ నీకు ఇవ్వడం లేదో నేను నా పెళ్ళి సందర్భంలో ఇంత అప్పు అడిగాను నీవిచ్చావా నా చదువు గురించి నాకు ఫీజు అవసరం ఉంది అని అడిగినప్పుడు నీవు నాకు ఇచ్చావా నేను అవుట్ ఆఫ్ వెళ్ళాలి అని నీతో అప్పు అడిగినప్పుడు నీవు ఇచ్చావా ఈరోజు నేనెందుకు నీకు ఇవ్వాలి అని మనం కానీ ప్రవక్త ఏం చెప్పారు మనహారమక్ ఎవరైతే నీకు ఇవ్వలేదు వారికి నీవు ఇస్తూ ఉండు అరే మూడో విషయం ఏంటి వారే అమ్మమ్ ఓలామక్ నీ ధనంలో నీ మానంలో నీ ప్రాణంలో నీ పట్ల ఏ చిన్నపాటి పొరపాటుకు గురి అయ్యి అతని వల్ల నీకు ఏదైనా చిన్న అపాయం జరిగింది దానిని పట్టించుకోకు దాన్ని మరిచిపో ఫలానా రోజు నీవు నాతో ఈ తప్పు చేశావు ఫలానా రోజు నాపై చేయి లేపావు నువ్వు ఆ నలుగురి మధ్యలో నన్ను అవమానపరిచావు నీవు అక్కడ ఈ విధంగా నాతో ప్రవర్తించావు అన్ని గుర్తు గుర్తుపెట్టుకుంటూ మనసులో బాధను నొప్పిని ఈర్ష జిగసు కపటం ఇలాంటి ఇంకా దుర్గుణాలను పెంచుకుంటూ ఉండడానికి వదులు ఆరావు వాటన్నిటి వైపు నుండి నీ ముఖం తిప్పుకో వాటన్నిటిని నీవు ఏమాత్రం పట్టించుకోకు వదిలేసాయి ఈ విధంగా ఘనత గల సత్కార్యం చేసి నిత్రాసును బరువుగలదిగా చేయగలుగుతావు మరియు ప్రజల పట్ల ఇలాంటి సత్ప్రవర్తన ద్వారా అల్లాకు ప్రియునిగా అవుతావు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంకు కూడా చాలా దగ్గరగా ఉంటావు ప్రళయ దినాన మరియు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారి సమావేశంలో హాజరు అయి ఆయనకు చాలా సమీపంలో ఉండే సద్భాగ్యం కూడా కలుగుతుంది అల్లాహత నాకు మీకు మనందరికీ ఇలాంటి ఉత్తమ గుణాలు అవలంబిస్తూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక జుజాకు అల్లాహు ఖైరా వాస్ల వైకమ్ వరహ్మ వబర్కతూ